పరిశుద్ధుల తండ్రి కృపామైడ ఏసు ప్రభా చీవం గల తండ్రి నీకెంతో వందాలనైనా నిన్న నిరంతరం ఏకరీతి ఉన్న గొప్ప తండ్రి మహాపరిశుద్ధులైన దేవా నీకే స్థుతులు స్తోత్రం నా ప్రభు నా దేవ ఈ గడిచిన కాలం సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలెక్కులు నిలబెట్టుకున్న ప్రభావ దివరాత్రు కాచి కాపాడిన తండ్రి నీకెంతో వందాలు ప్రభావ ఈ దిన వరకు ప్రభావ మేము అది కేవలం అయినా మీకు కనికరం మీ కృపనైనా మా పట్ల మీరు అమితంగా ఉంచినందుకే నీకు ఎంతో అందును బట్టి ప్రవ నేను స్థుతిస్తున్నాం ఘనపరుస్తున్నాం మహిమ పరుస్తున్నమైనా సమస్త ఘనత మహిమ ప్రభావంలు తండ్రి నీకే చెల్లించుకుంటున్నామైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నైనా ఇక సాయంకాల సమయం అయినా మీ సన్నిధికి వచ్చినాం ప్రవా నా తండ్రి మీ పాదల దగ్గరికి వచ్చినాం ప్రవా మీరు మాతో మాట్లాడండి వాక్యం ధర మా జీతాలు సరి చేయం ప్రవా నైనా మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వా మీ యొక్క కలిగి ఉండాలా మా తలంపులు మా ఆలోచనలు మా ప్రవర్తనలో సమస్తంలోనైనా నాయన మీకు మాదిరిగా మేము జీవించాలా క్రీస్తుకు మాదిరిగా జీవించాలా క్రీస్తు కలిగిన మనసు మేము కలిగి ఉండాలా ప్రావా మా స్వబుద్ధి సొంత తలంపులు సొంత జ్ఞానం కొట్టివేండి నైనా మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి మేము లోబడి జీవించాలా మీ వాక్యాన్ని మేము లోబడి ప్రావా అది స్వీకరించి దాని ప్రకారం మేము జీవించాలా విశేషంగా అనుభవపూర్వకంగా మేము అనేకులకు ప్రకటించాలా ప్రావా అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయండి ఇక ఆరాధన పాల్గొన్న బ్రదర్స్ అందరు మీరు నడిపించను ఇంకా ఎవరైతే రాలేదో ఆ కుటుంబాలు అందరు మీరు నడిపించను ఆటంకాలను కొట్టివేండి ప్రావా పాటల ద్వారా మీరు మహింపొందండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రావా మమ్మల్ని బలపరచండి ప్రభావాంటుందే దుర్దినాలు సమల కాలంలో ఉంటున్నాం ప్రభావ మా పిలుపు మా ఏర్పాటు మీ నిశ్చం చేస్తు బహు జాగ్రత్తగా మేము జీవించాలా ప్రవ ప్రతి క్షణం మీ వాక్యములు మేము జీవించాలా సహాయపడండి బలపరచండి ప్రభావ మీ ఆదరణ సమాధానం ఇచ్చండి మీకు పరిశుద్ధాత్మ అభిషేకం ప్రతి బిడక మీరు అనుగ్రహించిన అయినా మీరు దినాల్లో మేము ఉంటున్నాం ప్రభావ అయినా ఎస్ఐ ఓ గొప్ప దేవా ప్రతి దశలోనైనా మీందు భయం భక్తి గల జీవితం మేము కలిగి మేము జీవించాలనే సాయపడండి దేని విషయంలో మేము భయపడుకున్నా దేని విషయంలో మేము చెగ్గుపడుకున్న అనుమాన పడుకున్న ప్రభ ధైర్యంగా విశ్వాసంతో మేము ముందుకెళ్లాలా అనేకులకు ప్రవ్వ మీకు నీతి సత్యాన్ని మేము ధైర్యంగా ప్రకటించాలా సువార్త ప్రకటించాలా ప్రవ్వా అనేకులకు మేము సువార్త ప్రకటించాలనే సహాయపడండి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ మేము వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలా ప్రభావా అయినా అనేకులకు మేము మీ కొడుకు సాక్షులుగా జీవించాలనే సహాయపడండి అయినా నశించుకుపోయేదనే వెతికి రక్షించ లోకానికి మీరు వచ్చినారు ప్రభావ కాబట్టి నైనా ఆ నశించిపోయింది ఎక్కడుందో ప్రభా మీ వెతకాలా ఓ ప్రభావ అనేకులను ప్రభా మీ రక్షణ మార్గంలోకి నడిపించాలా అలాంటి సాధనంగా మీరు మమ్మల్ని అందరినీ వాడుకోమని ప్రార్థిష్టం పాటలదారు మైంపందు వాక్యం మీరు మాట్లాడండి మీ స్వరమే వినాలా ప్రభావ మేము సిద్ధంగా ఉన్న మీ స్వరం వినడానికి ప్రభావ మాతో మాట్లాడండి ప్రాభ మమ్మల్ని బలపరచండి ప్రతి వాక్యాన్ని మేము స్వీకరించి మా హృదయాలు అవలంబించుకొని దాని మా జీవితాలు సరి చేసుకు మేము ముందుకు ఓలాగానే మీ కృపానుగించమని ప్రార్థిష్టం ఇంకా రాని త్వరగా నడిపించండి పతి ఆటంకాలు కొట్టివేసి నైనా మీరు ఆ ప్రకృతిని అందరినీ సిద్ధపరచుకోమని ఈ అరదంతట్లో మీకు పరిశుద్ధాత్మ ధర్మాలు నడిపించమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆ నీ ప్రేమే నను ఆదరి చేేమే నను సమయోచమైనా నీ కృపయేనను దాచికా పాడేను నీ కృపయే దాచికా పాడేను సమయోచితమైనా నీ కృపయేనను దాచికా పాడేను ని కృపయే దాచికా పాడేను నీ ప్రేమేను దరించేను నీ ప్రేమేనను నను ఆదరించేను చీకటి కెరటాలలో కృంగిన వేలలో చీకటి కెరటాలలో కృంగిన వేళలు ఉదయించెను నీ కృపణ ఎదలు చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపనా ఎదలు చెదరిన మనసే నూతనమాయన మనుగడయే మరో మలుపు మనుగడయే మరు మలుపు తిరిగేనా సమయోచితమైనా నీ కృపయే నన్ను దాచి కాపాడెను నీ కృపయే దాచి కాపాడెను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే దరించేను బలచోచకమైనా మందసమానికై బలచోచకమైనా మందసమానికై సజీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతు నను నిం పితే సజీవయాగమై యుతమైన సేవై ఆత్మాషేకముతో నను నింపితే సంగక్షేమేనా ప్రాణమాయన సంగక్షేమేనా ప్రాణమాయన సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడేను నీ కృపయే దాచికా పాడెను నీ ప్రేమే ఆదరించేను నీ ప్రేమే ఆదరించేను హలో లియా థ్యాంక్ యూ సిస్త ప్రేజిరా నమస్కారం మీ మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట నరుదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన దీపా శిష్ట కూడా నరుదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం ధ్యానిద్దాము తండ్రి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృపా కనికరం తండ్రి జీవం కలిగిన దేవ యేసుక్రీస్తు ప్రభు తండ్రి నీకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నీకు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ఈ దినం వరకు తండ్రి మీ కృపలోనైనా మమ్మల్ందరినీ కాచి కాపాడినందుకు దేవా నీకు వందనాలు స్తోత్రములు దేవా. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను చీకటిలో సంచరించి ఏ బాణమైనను నాశనకరమైన ఏ తెగులు మా గుడారము సమీపించకుండా మాకు ఏ అపాయము సంభవించకుండా తండ్రి ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు ప్రతి దేవా మీ యొక్క సహాయం మాకు దయచేస్తున్నందుకు తండ్రి మీకు ఆత్మ నడిపింపు మాకు దయచేసే ముందుకు నడిపిస్తున్నందుకు దేవా నీకు నాయన ఎంతగానో హృదయపూర్వక వందనాలు స్తోత్రములు దేవా ఇదిగో నా తండ్రి యొక్క రాత్రి కళ నాయన నీ సన్నిధిలో మేము ఉన్నాం ప్రభా నీ పాదాల యకు వచ్చి మేము నాయన మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం ప్రభ నాయన నీ వాక్యాన్ని ధ్యానించటకు ప్రభ తండ్రి పరిశుద్ధాత్మ దేవా తండ్రి నా హృదయంలో నువ్వుండి నాలో నువ్వుండి తండ్రి నువ్వు నాయన నా స్థానంలో ఉండి వాక్యాన్ని ఉపదేశించి నాతో మా అందరితో మీరు మాట్లాడండి నా స్వనీతి మీద నా స్వబుద్ధి మీద ఆధారపడకుండా నా ప్రవర్తన అంతటి దేవా నీ అధికారానికి నన్ను నేను అప్పజెప్పుకుంటున్నాను దేవా నా స్థానంలో నువ్వు నిలబడి వాక్యాన్ని ఉపదేశించి నాతో మా అందరితో మీరు మాట్లాడండి మేము వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు సాత్వికంతో తండ్రి వాక్యాన్ని అంగీకరించేవా హృదయము ఆ వాక్యానికి తగినట్టుగా తండ్రి నేను మేము జీవించే జీవితము నాయన మా అందరికీ దయచేయమ యేసు క్రీస్తు నామములో తండ్రి నీకు ప్రార్థించి అడిగి తండ్రి ఆమె మతాయసు వార్త మతాయసు వార్త పన్నెండో అధ్యాయము నలభై వచనము మతాయసు వార్త పన్నెండో అధ్యాయము నలభై ఆరో ఆయన జన ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు చూడండి ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులును ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండి మత స్వార్త అధ్యాయం నలభై ఏడో వచనంలో అప్పుడొప్పుడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఆయనతో చెప్పాను అందుకన తనతో ఈ సంగతి చెప్పిన వాణిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు నువ్వు కాబట్టి మత వార్త పన్నెండో అధ్యాయం యాభై వచనం పరలోక నా తండ్రి చిత్తము చూపున చేయువాడే నా సహోదరుడును నా సహోదరు నా తల్లియు అని కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయనతో మాట్లాడాలని అక్కడికి ఎవరు వచ్చారంటే ఆయన తల్లి ఆయన తల్లితో పాటు ఆయన సహోదరులు కూడా ఆయనతో మాట్లాడాలని వాళ్ళు ఎక్కడున్నారంటే వెలుపల నిలిచి ఉన్నారు కాబట్టి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడడానికి వచ్చిన ఆయన తల్లిని ఆయనతో ఆ తల్లితో పాటు ఉన్న సహోదరులను చూసిన ఒక వ్యక్తి యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులు నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అప్పుడు యేసు ప్రభు చెప్పిన మాట అందుకైనా తనతో ఈ సంగతి చెప్పిన వాణిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులు అని ఎందుకు యేసు ప్రభు అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని నిజముగా ప్రేమించేవారు నిజముగా ఆయనకి లోబడేవారు నిజముగా ఆయన పట్ల భయభక్తులు కలిగిన ఆయన పట్ల విధేయత కలిగిన చూడండి వాళ్ళు యేసు ప్రభుని నిజంగా వెంబడిస్తారు ఎందుకు దేవుడు ఈ మాట చెప్తుండే మనందరితో పాటు ఆయనని చూడండి పరలోక తన తండ్రి చిత్తము చెయ్యివాడే నా సహోదరుడు నా తల్లి అంటున్నాడు దేవుడు అందుకు మతాయ శువార్త ఏడో అధ్యాయంలో కూడా ఉంటుంది ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకం మందు ఉన్న నా తండ్రి చిత్తము చేయువాడే అందులో ప్రవేశించును అన్నాడు కాబట్టి అక్కడ శిష్యులు ఆయనను వెంబడించే ఉన్నారు ఆయన చూడండి ఆయన ఎన్నో విషయాలు శిష్యులకి బోధిస్తుంటే వారు చేసినారు వాటి లోకంలో ఉన్న వాటన్నిటినీ విడిచిపెట్టి యశు ప్రభువుని వెంబడిస్తున్నారు కాబట్టి దేవుడు తన చేయి తన శిష్యుల వైపు చూపించాడు ఎందుకంటే వాళ్ళు నిజంగా ఆయనను వెంబడించేవారు కాబట్టి కాబట్టి ఈరోజు నువ్వు నేను దేవుడు చేయి ఈరోజు నీ వైపు చూసేలాగా ఈరోజు నువ్వు దేవుని పట్ల దేవుడు నీకు పని పట్ల అది ఏదైనా కానీ ఈరోజు దానిని నెరవేర్చే విషయంలో దేవుడు నీ పట్ల నా పట్ల మనందరి పట్ల కలిగిన ఉద్దేశాన్ని ఆయన చిత్తాన్ని ఆయన ప్రణాళికను ఆయన యొక్క సంకల్పాన్ని ఈరోజు నెరవేర్చేలాగా ఈరోజు నువ్వు ఆయనని వెంబడిస్తున్నావా అన్నదే దేవుడు మనందరినీ అడిగే ప్రశ్న అన్నట్టు కాబట్టి ఈరోజు దేవుని చెయ్యి నీ వైపే చూసి దేవుడు అడుగుతున్నాడు చూడండి రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి నిజంగా ఆయన సన్నిధిలో ఉండి ఆయనను వెతికే వారిగా ఉండాలి ప్రతి ఒక్కరికి దేవుడు ఒక పని అప్పగిచ్చాడు ఆ పని పట్ల నువ్వు నమ్మకస్తుడుగా ఉండి నీకు పనిని నువ్వు సంపూర్ణంగా నెరవేర్చి ఈ భూలోకంలో యేసు ప్రభుని నువ్వు మహిమపరచాల అందుకు పౌలు అంటాడు మీరు విలువ పెట్టి వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమ పరచోడి కాబట్టి ఈరోజు దేవుణ్ణి మనం మహిమపరచగలుగుతున్నాం నిజంగా దేవుణ్ణి మనం వెతకగలుగుతున్నాము ఆయన ఇష్టాన్ని తెలుసుకొని ఆయన యొక్క ఉద్దేశాన్ని మనం గ్రహించుకొని నిజముగా ఆయనకు విధేయత కలిగి ఈరోజు ఆయన పట్ల మనం ముందుకు వెళ్ళగలుగుతున్నామా అన్నది ఈరోజు నిన్ను ప్రశ్నించుకోవాలి ఎందుకంటే ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం దేవునితో ఉన్నాము అనుకుంటే అది పొరపాటు అన్నట్టు చూడండి ఈ లోకంలో ఎంతో మంది దేవుడికి ప్రార్థించే వారు ఉంటారు ఎంతో మంది దేవునికి పరిచయ చేసే వాళ్ళు ఉంటారు ఎంతో మంది దేవుణ్ణి దివరాత్రులు ప్రార్థించేవారు ఉంటారు కానీ ఆయన చిత్తమును చొప్పున జరిగించే ఎంతమంది ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిలో మనం ఉన్నాము ఆయనతో మనం ఉన్నాము కానీ అపస్తులు శిష్యులు ఆయనని వెంబడించిన రీతిగా ఆయన ఇష్టాన్ని ఆయన చిత్తాన్ని వాళ్ళు జరిగించిన రీతిగా ఈరోజు యేసు క్రీస్తు ప్రభుకిను నువ్వు శిష్యుడిగా ఉన్న నువ్వు ఈరోజు అలాంటి ప్రయాస్తము దేవుని పట్ల ఈరోజు నువ్వు కలిగి ఉన్నవారు దేవుని పట్ల నీకున్న ఒక భారం దేవుడు మనందరికీ మోపిడు అదే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనము సువార్తని ప్రకటించాల అనేకులు నమ్మిన వారు ఏమవుతారు రక్షించబడతారు కాబట్టి నమ్మిన ప్రతి మనం బాప్తిష్మం ఇవ్వాలి బాప్తిష్మం పొందిన ప్రతి వ్యక్తిని నువ్వు శిష్యునిగా చేయాల మనం చూస్తే అపోస్తుల కార్యంలో వాళ్ళు ఎంతో మందిని శిష్యులుగా చేసింది ఈరోజు మనము ఎంతమందికి సువార్త చెప్పగలుగుతున్నాం ఎంతమందిని మనం రక్షణలోకి నడిపించగలుగుతున్నాం ఎంతమందిని దేవుల్లో బలపరిచి వాళ్ళని శిష్యులుగా మనం మార్చగలుగుతున్నాం ఈరోజు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి ఇది దేవుడు నీకు పని ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చిన పని అపోస్తులు ఆయన పునరుద్ధానం గురించి వాళ్ళు దృఢముగా ధైర్యంగా నిలబడి వాళ్ళు సాక్ష్యం ఇచ్చినారు వాళ్ళకి ఎన్నో ప్రతికూలంగా ఉన్నాయి ఎన్నో మనుషుల నుంచి ఆటంకాలు ఉన్నాయి ఎంతో మంది వారిని చూడండి నానా విధమైన శ్రమల చేత ఇబ్బందుల చేత ఎంతో రకంగా వాళ్ళని ప్రలోభ పెట్టినారు యేసు నామముల గురించి బోధించవద్దని చూడండి కానీ వాళ్ళు వాటన్నిటికీ ఎక్కడ కూడా వాళ్ళు అలసిపోలేదు సొమ్మసిల్లిపోలేదు కానీ వాళ్ళు పరిగెత్తినారు కాబట్టే ఈరోజు దేవుని శువార్త ఈరోజు నువ్వు నేను వినగలిగినాము దేవుని గురించి తెలుసుకోగలిగినాము ఎప్పుడైతే యేసు ప్రభు నిజమైన దేవుడు అని మారుమనిసి పొంది బాపిస్మ పొందినం ఈరోజు అలా బాపిస్మం పొందని వాళ్ళు దేవుని శువార్త ఎరగని వాళ్ళు దేవుడంటే తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వారందరి పట్ల నువ్వు దేవుని గురించిన సువార్త ప్రకటించాలని ఈరోజు మనలో ఎంతమంది అలాంటి ఆశ కలిగి ఉన్నారు ఆశ కలిగిన వారి ప్రాణాన్ని దేవుడు తృప్తి పరుస్తాడు కానీ నీలో ఆశ అసలు ఉన్నదా ఈరోజు అలాంటి హృదయ వాంఛ నీలో ఉందా ఆ రోజు అపోస్తులు దేవుని పక్షాన నిలబడ్డ ప్రవక్తలు ఆయన పక్షాన నిలబడ్డారు కాబట్టి వాళ్ళందరూ దేవుని గురించి గొప్ప సాక్ష్యం పొందినారు దేవుని ద్వారా కాబట్టి నేను కూడా దేవుని దగ్గర నాకంటూ ఒక సాక్ష్యం ఉండాలి నా తరంలో నా వంతలో నేను దేవుని పట్ల ఆయన చిత్తాన్ని ఈ భూలోకంలో నెరవేర్చి నేను నా వంతలో నేను అనే ఆలోచన అలాంటి ఉద్దేశము అలాంటి హృదయంలో ఉన్న ప్రేరేపణ ఉన్న ఎంతమంది ఉన్నారు చూడండి మనం దేవుని సన్నిధిలో ఉంటే నేను దేవునితో ఉన్నానంటే నేను మోసపోయినట్టున్నట్టు కాబట్టి ఆయన తల్లిని ఆయన సహోదరులు దేవుడు ఇష్టపడాల ఆయనను ప్రేమించి ఆయనను వెంబడించే శిష్యులను దేవుడు అక్కడ చెప్తున్నాడు ఈరోజు నువ్వు దేవుణ్ణి వెంబడించేవాడు అయితే నేను ఉపేక్షించుకోవాల అలా ఉపేక్షించక తన శిలువెత్తుకొని ఆయనను వెంబడించని ప్రతి ఆయనకి పాత్రుడు కాదు ఆయన ఎక్కువగా దేన్నైనా ప్రేమించేవాడు ఆయనకి పాత్రుడు కాడు ఈ వాక్యాలు మనందరికీ తెలుసు కానీ మనం పాటించమంతే ఈరోజు నీ ఇంటి పట్ల నీకు వ్యామోహం ఉండొచ్చు నీ బిడ్డల పట్ల నీకు వ్యామోహం ఉండొచ్చు లేదా నీ పట్ల నీకు వ్యామోహం ఉండొచ్చు కానీ దేవుని పట్ల వ్యామోహంతో నేను ఉండాల అనేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఎందుకు ఈ మాట దేవుడు చెప్తున్నానంటే పరలోక్క మంది ఉన్న ఆయన తండ్రి చిత్తాన్ని చేయువాడే ఆయన కాబట్టి దేవుని చిత్తాన్ని రోజు నువ్వు జరిగించాలంటే ను ఆయనని వెంబడించాలి దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాన్ని నువ్వు గ్రహించాలంటే ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి చూడండి అందుకే లోకాసు వార్త రెండో అధ్యాయము నలభై ఆరో మూడు దినములైన తర్వాత ఇది ఎవరి గురించి ముందు చెప్తున్నానంటే మన ప్రభు గురించే ఎందుకంటే చూడండి మూడు దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి ఎవరు తాను బాలుడుగా ఉన్నప్పుడు ఆయన దేవాలయంలో ఎక్కడ కూర్చున్నాడు బోధకుల మధ్య కూర్చోండి వారి మాటలను ఆలకించుచు వారి ప్రశ్నలు అడుగుచు ఉండగా చూచరి కాబట్టి బోధకుల మధ్య కూర్చోండి బోధించే వారి యొక్క మాటలు ఆలకిస్తూ దేవుడు ఏం చేస్తుండడు వాళ్ళని ప్రశ్నలు అడుగుతూ అప్పుడు లోకాసు వార్త రెండో అధిక నలభై ఆయన మాటలు వినిన ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయం ఉందిది అప్పుడు ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లి కుమారుడా మమ్మను ఎందుకు ఇలాగ చేసి ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఎందుకు ఈ యొక్క విధానము దేవుడు ఈ వాక్యం చూపిస్తుందంటే చూడండి లుకాసు వార్త రెండు అధ్యాయ నలభై తొమ్మిదిలో ఆయన మీరెలా నన్ను వెతుకుచుంటిది నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా చూడండి ఆయన బాలుడుగా ఉన్నప్పుడే తన తండ్రి యొక్క ప్రణాళిక ఏంది తన పట్ల తన తండ్రి యొక్క ఉద్దేశం ఏంది తను ఎందు నిమిత్తము ఈ లోకానికి పంపబడిండు తను ఏమి చేయాలో దేవుడు గ్రహించగలిగిండు ఈరోజు నీ పిలుపు ఎలాంటిదో ఈరోజు మనం గ్రహించగలుగుతున్నాము ఈరోజు దేవుడు నీ పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు మీ ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంది మీ ద్వారా దేవుడు ఏం జరిగించాలనుకుంటుండో ఈరోజు ఎవరు తెలుసుకున్నారు అలా తెలుసుకున్నవాడు ఎవడు కూడా వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించి వారి పట్ల దేవుని యొక్క ప్రణాళికని గ్రహించి ఆయన సంకల్పాన్ని గ్రహించిన వారు ఎవడు సోమరిగా ఉండడు ఎవడు కూడా నిర్లక్ష్యంగా ఉండడు చూడండి కాబట్టి ఆయన బాలుడుగా ఉన్నప్పుడే తన తల్లితో తన తండ్రితో మాట్లాడుతున్నాడు మీరెలా నన్ను వెతుకుచురి నేను వెతకాల ఎవరిని నశించిపోయే వారిని మనిషి కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు నశించిపోయిన దానిని వెతకి రక్షించడానికి కాబట్టి ఆయన బాలుడిగా ఉన్నప్పుడే తన తండ్రి తనకు ఎలాంటి పని అప్పగించిండో ఆ పని మీద ఆయన మనసు కలిగి ఆ పని పట్ల ఆయన దృష్టి కలిగి ఆ పని పట్ల ఆయన ఉన్నాడు ఈరోజు మనం సేవా జీవితంలోకి వచ్చి ఇరవై ఏళ్ళు అయింది పదేళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది నలభై ఏళ్ళు అయింది ఇంతప్పటికీ కూడా నీ పట్ల దేవుని యొక్క పని ఏంది నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంది అనేది ఈ రోజు కూడా తెలియలేని నిస్సహాయ స్థితిలో దేవుణ్ణి వెంబడించేవారున్నారు వారి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంది వారి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంది ఎందు నిమిత్తము దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు ఈరోజు కూడా తెలియని వారి లాగా ఉన్నాడు తెలిసిన వాడైతే ఎవడు నిర్లక్ష్యంగా జీవించడు ఎవడు ఆయన చిత్తం ప్రకారంగా చేయకుండా ఉండడు చూడండి ఆయన బాలుడిగా ఉన్నప్పుడే తన తండ్రి ఉద్దేశాన్ని గ్రహించగలిగింది ఈరోజు మనం దేవుని సేవా జీవితంలో దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు దేవుని గురించి మనం తెలుసుకునేది ఇప్పటికీ నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక కూడా తెలియని వారు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు నిజంగా దేవుని ఎరిగేవాళ్ళు కాదు పైకి బత్తి గలవారే కానీ వీరి లోపల ఎలాంటి శక్తి లేనివారు వీళ్ళు నమ్ముకున్నామంటే నమ్ముకున్నాము వచ్చామంటే వచ్చాము చేసామంటే చేసామే కానీ దేవుని పట్ల ఒక దృఢమైన నమ్మకముతో దృఢమైన విశ్వాసముతో దేవుని పట్ల ఒక ప్రయాస దేవుని పట్ల నా పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాన్ని ఆయన యొక్క చిత్తాన్ని ఆయన మనసును నేను ఎరిగి దానిని నెరవేర్చాలని దేవుని వెంబడించేవారు తన చూపు కూడా దేవుడికి ఎవరు ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే అన్నట్టు ఎందుకంటే సత్య సాక్షి అయిన దేవుడు చెప్పే మాట అది సత్యమే అన్నట్టు ఆయనలో అబద్ధం లేదు మన జీవితాల్లో మనలో అబద్ధం ఉందన్నట్టు కాబట్టి ఆయనని ఎరిగి ఉండి కూడా ఆయన ఆజ్ఞలు గై కొనలేదు మనం అబద్దికులుగా ఉండిపోతున్నాం ఆయన సహవాసంలో ఉండి కూడా మనం చీకటిలో నడుస్తున్నాం అందుకు మనం అబద్దికులుగా ఉంటున్నాం మనం పాపం లేని అని చెప్పుకుంటూ మనల్ని మనం మోసపరుస్తూ దేవుణ్ణి అబద్దికునిగా చేసిన వారం అవుతున్నాం కాబట్టి చూడండి ఆయన బాలుడిగా ఉన్నప్పుడే తన తండ్రి పనుల పట్ల ఆయన వెతుకుతున్నాడు ఈ రోజు నువ్వు దేని పట్ల వెతుకుతున్నావు నీ జీవితంలో దేని కొరకు నువ్వు ప్రయాస పడుతున్నావు నీ జీవితంలో లోకంలో మనం ఎంత ప్రయాస పడినా ఎంత పొందుకున్నా చూడండి ఈ లోకము దాని ఆశ అది గతించిపోతుంది పౌలు మా ఆనందము మా అతిశయ కిరీటమేంది ఒక దినము ఆయన ఎదుట మీరే కదన్నాడు అంతగా ఈ భూలోకంలో పౌలు ఆయనని మహిమపరిచి ఆ మహిమను దేవుని పరలోక రాజ్యంలో తీసుకెళ్తున్నాడు ఈరోజు నువ్వు దేవుని పట్ల ఏం చేయగలుగుతున్నావు ఈరోజు దేవుని నువ్వు ఎట్లా మహిమపరచగలుగుతున్నావు చూడండి కాబట్టి లుకాసు వార్త రెండవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనంలో ఆయన మీరెలా నన్ను వెతుకుచుండ్రి నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను కాబట్టి ఆయన తన తండ్రి తనకిచ్చిన పనిని దానిని తుదముట్టించాలని ఆయన వెతుకుతున్నాడు ఈరోజు నువ్వు నీ జీవితంలో నువ్వేం వెతుకుతున్నావు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ పనులో ఉన్నావు చూడండి యోహాను సువార్త నాలుగో అధ్యాయము ముప్పై నాలుగో కూడా యేసు ప్రభు చెప్పిన మాటే ఆయన నోటితో ఆయన చెప్పిన వాక్యమే ఇది యేసు వారిని చూచి నన్ను పంపిన వాణి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది ఆయన బ్రతికినంత కాలము ఆయన జీవించినంత కాలము ఆయన ప్రయాసపడింది కష్టపడింది తన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తన తండ్రి తనకు అప్పగిచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చి తన తండ్రిని ఈ భూలోకంలో మహిమపరచడానికి దాని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు ఈరోజు మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం క్షయమైన దాని కొరకు రోజు మనం ప్రయాస పడేదంతా క్షయమైనదే కాబట్టి చూడండి దేవుడు మనం చూస్తే ఆయన బాలుడిగా ఉన్నప్పుడే తన తండ్రి పనుల్లో ఆయన వెతుకుతున్నాడు ఎప్పుడైతే ఆయన యోర్ధ నది దగ్గర బాప్తిస్మ ఇచ్చి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే అతని చేత బాప్తిస్మ పొందిన వెంటనే ఆకాశం తెరవబడడము ఆత్మ పావురం వల్లే ఆయన మీదకు దిగి రావడం ఆకాశం నుండి ఒక శబ్దం వినబడడం ఈయననే నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందిస్తున్నానని తండ్రి ఎందుకు చెప్పిండంటే బాలుడిగా ఉన్నప్పుడే తన తండ్రి పనుల మీద యసుప్రభు వెతుకుతున్నాడు ఈరోజు నీ జీవితంలో నువ్వేం వెతుకుతున్నావు ఈరోజు నీ జీవితంలో నువ్వు దేని కొరకు ప్రయాసపడుతున్నావు దేవుడు నీకు రక్షణనిచ్చి ఆయన వాక్యాన్ని ఇచ్చి నిన్ను సమృద్ధిగా ఆయన కృపతో నింపి నీకు కృపావరాలు ఇస్తే ఈరోజు నువ్వేం చేస్తున్నావు చూడండి ఇది ఎంత అక్రమం ఇప్పుడు మనకు తెలియదు ఒక దినం తెలుస్తుంది నీ జీవితంలో నువ్వు చేసిన పొరపాటుకు నువ్వు చేసిన నిర్లక్ష్యానికి నువ్వు సోమరిగా ఉన్న దానికి ఒక దినము నువ్వు పడే బాధ వేదన యాతన ఉంటది అప్పుడు ఎంత బాధపడినా ఎంత దుఃఖపడినా ఏమి అనుకున్నా ఏమీ చేయలేము నేడే అనే దినం ఇకనైనా దేవుని పట్ల నేను ప్రయాస దేవుడు నాకు ఇచ్చిన పనిని నేను నెరవేర్చాలా ఆయన చిత్తాన్ని నేను నెరవేర్చాలా ఆయన ఉద్దేశాన్ని నా పట్ల ఏమైందో నేను సఫలపరిచేవాడిగా నేను ఉండాలా దేవునికి ఇష్టడిగా నేను జీవించాలా ఒకనొక దినము ఆయన ద్వారా సాక్ష్యం పొందుకోవాలా దీని కొరకు మనం ప్రయాస పడాలి మన బిడ్డలు మన గురించి మన కష్టాలు మన బాధల గురించి జీవిత కాలం ఈ ఐక్య విచారాలతో ఉండిపోతున్నాను చూడండి నీ జీవితానికి ఏమి అర్థం ఉంది నువ్వు డెబ్బై ఏళ్ళు బతికినా ఎనభై ఏళ్ళు బతికినా నువ్వు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చని వాడివైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చని వాడివైతే ఆయన పట్ల నువ్వు ఎలాంటి ప్రయాస వ్యక్తివైతే నువ్వు ఎనభై ఏళ్ళు బతికిన దానికి నీ దానికి ఏం అర్థం ఉంది ఈరోజు ఇది గ్రహించుకోవాలా ఎందుకంటే మనం మత్తులమై ఉంటే దేవుని ఉద్దేశం తెలియదు మనం మత్తులమయ ఉంటే దేవుని ప్రణాళిక ఏందో మనకు తెలియదు నీ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటుండో నీకు తెలియదు ఎందుకంటే చీకటిలో నడుస్తున్నారు కాబట్టి ఎరిగి ఉన్నారని చెప్పుకుంటూ ఆయన ప్రకారంగా లేరు కాబట్టి చూడండి ఏసు ప్రభు అంటే ఏసు ప్రయో అను వార్త నాలుగో వచనంలో యేసు వారిని చూచి నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది యేసు ఆ యొక్క యువర్ధన అధికారే ఎందుకు సాక్ష్యం ఇచ్చిండే ఆయన బాలుడిగా ఉన్నప్పుడే తన తండ్రి పనుల పట్ల ఉన్నాడు ఆయన బాలు ఆయన బాలుడిగా ఉన్నప్పుడే తన తండ్రికి ఇష్టడిగా జీవించిండు ఆయన తన తండ్రి యొక్క ప్రణాళికను తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని తన తండ్రి తన ద్వారా చేసే కార్యాలు ప్రతిదీ ఆయన తెలుసుకోగలిగిండు కాబట్టి తన కుమారుడి గురించి తన తండ్రి సాక్ష్యం ఇచ్చిండి ఈరోజు ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చినా రేపు దేవుడిని గురించి సాక్ష్యమైపోతే మీ జీవిత కాలం అంతా చూడండి లుకాసు వార్త నాలుగో అధ్యాయము పదిహేడో వచనంలో ప్రవర్త అయిన ఏషియా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడను ఆయన గ్రంథము విప్పగా కాబట్టి మనం ప్రతిదినము దేవుని వాక్యము బైబుల్ తీసుకొని దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే మనకి కూడా నా పట్ల దేవుని ప్రణాళిక ఏందో తెలియలేకపోతుంది నీ పట్ల దేవుని ఉద్దేశం ఏందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నీ ద్వారా దేవుడు ఏం చెయ్యాలనుకుంటున్నా కూడా నువ్వు ఎరగలేకపోతున్నావు ఇకనైనా ఆ విధానాల నుంచి బయటకు రాలేకపోతే ఏమీ ఉండదు నీ జీవితంలో శూన్యంలాగానే ఉంటది ఎందుకంటే నువ్వు ఆయన కొరకు వెలగలేకపోయినావు కాబట్టి నీ వెలుగు దీపస్తంభం మీద పెట్టకుండా నీ వెలుగుని నీలోనే పెట్టుకున్న బుద్ధిహీనులాగా అయిపోతాడు చూడండి మంచం కింద పెడితే నీ వెలుగు ఏమన్నా అర్థం ఉందా నీలో ఉన్న వెలుగు చీకటి ఉన్న వెలుగు దగ్గరికి వెళితే వెలుగు మారుతుంది కానీ నీ వెలుగు మంచం కింద పెట్టుకుంటే ఈరోజు లేరు అలాంటి వారు నానా ఐక్య విచారాలు పెట్టుకొని నానా రకమైన వాటిలో పడి చూడండి దేవుని సేవ చేయలేకపోతుందండి చూడండి వారికి ఇచ్చిన ఆ ఒక్క రోజైనా దేవుని గురించి చెప్పలేకపోతున్నారు దేవుని కొరకు సాక్షిగా ఉండలేకపోతున్నారు ఇలాంటి బ్రతికినా బ్రతకపోయినా ఆ బ్రతుకు బతికే అది వ్యర్థమే అన్నట్టు ఎందుకు నువ్వు జీవించుతున్నా పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడమే అంటాడు ఒక్కరోజు జీవించిన ఒక క్షణం జీవించిన దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చి బతికే ఒక్కరోజైనా అది దేవునికి మా కాబట్టి ప్రవత్తైన వేసే గ్రంథము ఆయన చేతికి ఇయబడును ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది కాబట్టి దేవుడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని ఆయన అభిషేకిచ్చిండు అభిషేకం నేను పొందుకున్నానని ఆయన తన గురించి తను డమ్మంగా చెప్పుకోవడానిక విధానాలో కృపావారాలు ఉన్నాయని ఇతరులకు చెప్పుకొని అభిషేకించడానిక చూడండి ప్రభు ఆత్మ నా మీదకు ఉన్నది పేదలకు సువార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను దేవుడు ఎందుకు నిన్ను అభిషేకించిండు నువ్వు సువార్థ రక్షణ లేని వారికి రక్షణ సువార్త ప్రకటించాలి చూడండి చరల్లో ఉన్న వారికి విడుదలను చూపును ప్రకటించుటకు నలిగిన వారిని విడిపించుటకును ప్రభు హితవస్త్రమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపినాన్నాడు అని రాయబడిన చోటు ఆయనకి దొరికింది ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఈ లోకానికి పంపించాడు ఈరోజు దేవుడు తల్లి గర్భంలో పిండంగా ఉండక మునిపే నేను నిన్ను దేవుడు ఈ లోకంలోకి వచ్చి నువ్వు ఎప్పుడో ఇరవై ఏళ్ళకో ముప్పై ఏళ్ళకో రక్షణ పొందినాక దేవుని సేవ నువ్వు గ్రహించావు కానీ నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉనకపో పిండంగా ఉండక మునిపే దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కదా మన పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఎప్పుడుది జగత్తి పునాది వేయబడక మునితే ఉన్నది ఆ ప్రణాళిక ఆ సమయాన్ని బట్టి ఆ ప్రణాళిక నెరవేరి ఈరోజు నీ పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంది నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంది దేవుడు ఎందుకు నిన్ను ఈ లోకానికి పంపించండు నీ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటుండో ఈరోజు ఎవరు ఆయన సన్నిధిలో ఉండి ఆయన ఇష్టాన్ని చేయాలా ఆయన ఉద్దేశాన్ని గ్రహించి ఆయన ఉద్దేశాన్ని నేను సఫలపరచాలా ఆయనకి నమ్మకమైన దాసుడిగా నేను ఉండాలి ఎవరికి ఉంది ఎవరు మెప్పు కోరుకుంటున్నారు ఈరోజు ఉన్న సేవకులు ఎవరు నిన్ను మెచ్చుకున్నా ఒక దినము ఆయన సోమరి అయిన చెడ్డదాసుడు అంటే ఇలా లోకంలో ఎంత మంది అది ఏ మాత్రం కూడా పనికిరాదు అన్నట్టు కాబట్టి ఆయన గ్రంథము తీసుకోంగలే తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని అక్కడ తెలుస్తుంది ఈరోజు నువ్వు వాక్యం ఎన్నిసార్లు చదివి ఉంటావు ఎన్నిసార్లు దేవుడు వినుంటాడు ఎన్నిసార్లు దేవుడు తెలియజేస్తే ఈరోజు నువ్వేం చేస్తున్నావు అని ఈరోజన్నా నీ జీవితంలో నువ్వు అట్లా నిన్ను ప్రశ్నించుకున్నావు అట్లా ప్రశ్నించుకునే ఎవడు కూడా దేవుని పిలుపుని బట్టి వాడు నిర్లక్ష్యంగా ఉన్నాడు అలా తెలిసి కూడా వాడు నిర్లక్ష్యంగా ఉన్నాడంటే వాడికన్నా బుద్ధిహీనుడు మూర్ఖుడు ఈ సృష్టిలో ఎవడు ఉండడు అన్నట్టు చూడండి దేవుని ఉద్దేశము తెలిసి నీ పట్ల దేవుడి యొక్క ఆలోచన ఏందో నువ్వు గ్రహించి నీ దేవుని యొక్క ప్రణాళిక ఏందో తెలుసుకొని కూడా నువ్వు చేయలేదంటే నువ్వు ఒక మూర్ఖుడు అన్నట్టు దేవుని విధానం గ్రహించగలుగుతాడు ఈరోజు నువ్వు మూర్ఖుడుగా ఉన్నవేమో నువ్వు బుద్ధిహీనుడుగా ఉన్నవేమో ఈరోజు నువ్వు తెలుసుకుంటే ఇక రోజు ఇకనైనా నీలో ఉన్న మూర్ఖతను విడిచిపెట్టాలి చూడండి కాబట్టి అపోస్తుల కార్యము పదో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచనంలో అదేదనగా దేవుడు నజరేడైన ఏసును పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించినదియే దేవుడు ఆయనకి తోడై ఉండేను ఆయన మేలు చేయిచు పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించండు ఎవరు ఏసు అపోస్తులు కూడా ఎక్కడ కూడా ఒక చోటలు ఏ రోజు దేవుడు నిన్ను ఎందుకు అభిషేకించండు చూడండి మనల్ని ఎందుకు దేవుడు అభిషేకించండి నువ్వు మేలు చేయాలా ఎవరికి పాపంలో ఉన్నవాడిని వాడి మార్గాన్ని తప్పిస్తే నువ్వు దేవుని మార్గంలో నడిపిస్తే ఒక ఆత్మను రక్షించిన అవుతాం ఒక ఆత్మను నరకంలోనికి పోకుండా ఆ ఆత్మను తప్పించి పరలోక రాజ్యంలోకి నడిపించిన అవుతాం ఇది మేలు కదా ఈరోజు నువ్వు చెప్పే ఆ సువార్త ఒక ఆత్మ నశించిపోకుండా ఒక ఆత్మ నరకంలోకి పోకుండా దేవుని వైపు మలితే అది వాడికి మేలు కదా అందుకు ఆయన బీదలకు సువార్త ప్రకటించండి చరణంలో ఉన్న వారిని విడిపించిందంటే అది మేలు కాదా ఈరోజు నీ ద్వారా ఎవరికి మేలు జరుగుతుంది ఈరోజు నీ ద్వారా దేవుడు అనేకులకు నీ వలన మేలు కలగాలని ఆయన ఆలోచిస్తే ఈరోజు నువ్వేమైనా చూడండి మనము ఈ కూడే సహవాసాన్ని బట్ట లేదా చేసుకునే ప్రార్థన బట్ట నేను భక్తి కలవాడని అనుకుంటే తెలుస్తుంది నేను భక్తిహీనునని ఎందుకంటే నువ్వు ఎక్కడ కూడా క్రియారూపకంగా దేవుని ప్రకారంగా చేయపోతే అది ఒట్టిగా ఉండి మృతమవుతుంది ఈరోజు క్రైస్తవులందరూ దేవుని చర్చిలో ఉన్నాం కాబట్టి మేము పరిశుద్ధులము దేవునిలో ఉన్నాము దేవునితో ఉన్నాం అనుకుంటున్నారు చెప్పండి దేవునితో ఉన్నవారు ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోలేరా ఆయన దగ్గర ఉన్నవారు ఆయన పాదాల దగ్గర ఉన్నవాళ్ళు ఆయన గొర్రెపిల్ల ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళు గొర్రెపిల్ల దగ్గర ఉన్నవాళ్ళు గొర్రెపెల్ల యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేరా నేను నా తండ్రి ఏకమై ఉన్నాం కాబట్టి యేసుప్రభు తెలుసుకున్నారు కదా ఈరోజు నువ్వు జీవితంలో నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు ఈరోజు నీ జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు ఒకవేళ గ్రహించినా కానీ ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావు ఈ రోజు ఎవడు నిన్ను అడగపోవచ్చేమో కానీ ఒక దినము తీర్పు తీర్చే దేవుడు ఖచ్చితంగా నిన్ను అడుగుతాడు నీ ఎదుట ప్రయాస వాడు ఈ లోకంలో ఆయనని మైమ వాడు పొందుకుంటే ఆ రోజు వాడిని చూసి వ్యసన పడతావా ఈ రోజు ఈ లోకంలో వ్యసన పడినట్టు ఈ రోజు ఈ లోకంలో మనుషులు చూసి అసూయపడ్డట్టు ఆ రోజు కూడా అట్నే అసూయపడతారా కాబట్టి ఆయన మేలు చేయుచ్చు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ సంచరించండి యశుప్రభు ఎక్కడ కూడా ఆయన సమయాన్ని కాలాహరణం చేయలేదు రాత్రంతా తండ్రికి ప్రార్థించిండు పగలంతా అనేక ప్రాంతాలు తిరిగిదనే సువార్త ప్రకటించింది అనేక గ్రామాలు సంచరించింది అనేక ప్రదేశాలు సంచరించింది ఈరోజు నువ్వు ఉన్న చోటు నుంచి నీకు అన్ని అనుకూలంగా ఉండి వెళ్ళి దేవుని సేవ చేయమంటే కూడా చేయలేని బుద్ధిహీనులు సోమరులు ఉన్నారు మళ్ళీ భక్తి కనబరుస్తున్నారు అందుకు శక్తి లేని వారిగా ఉంటున్నారు దేవుని ప్రేమించే త్యాగంతో గూడుకుంటారు కష్టమైన అది ఇబ్బంది అది అనుకూలం కాకపోయినా వారి జీవితంలో అది దేవుని పట్ల చేయాలన్న ప్రయాసమే వారికి సగం బలం ఇస్తుంది ఈరోజు అలా మనం ఏం చేయగలుగుతున్నాం దేవుని పట్ల ఈరోజు దేవుని మనస్సును గ్రహించి దేవుని మనసును ధరించుకొని క్రీస్తు ప్రేమ నీలో ఉంటే ఒక్క ఆత్మ కూడా నశించుకోవడం ఆయన చిత్తం కాదు నిజంగా నీలో నాలో దేవుని ప్రేమ ఉంటే ఈరోజు ఎంతమంది నశించిపోతున్నారు కొందరిలో కొందరు నువ్వు చెప్పగలుగుతున్నావా ఈరోజు అంటే నీలో దేవుని ప్రేమ లేదు ప్రేమ ఉన్నవాడివైతే యేసుప్రభు మనసు కలిగిన వాడివైతే ఆయన అలా లేడు ఇలా నువ్వు ఉన్నావంటే నువ్వు అబద్దికుడు అన్నట్టు ఈరోజు మనలో అలాంటి అబద్ధికులు ఉన్నారు ఈరోజు మనలో అలాంటి వారిని వారిని మోసపరుచుకుంటూ భ్రమపరుచుకుంటూ దేవుడి యొక్క ఉద్దేశాన్ని దేవుని యొక్క చిత్తాన్ని వారికి అప్పగిచ్చిన దేవుని పని నెరవేర్చకుండా భ్రమల్లో బ్రతికే ఉన్నారు వాస్తవంలో లేరు నిజంలో లేరు ఉంటే నీ ప్రయాసము అది కనబడతదన్నట్టు అపస్తుల ప్రయాసం కనబడుతుంది ప్రభక్తుల యొక్క ప్రయాసం కనబడుతుంది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రయాసం కనబడుతుంది ఈరోజు నీ జీవితంలో ఎక్కడ కనిపిస్తుంది దేవుని పట్ల నువ్వు పడే ప్రయాసం కాబట్టి అపవాది చేత పీడింపబడే వారు మనం ఏం చేయాలంట స్వస్థపరచాలా సంచరించాలా నువ్వు ఉన్న చోట ఉంటే కాదన్నట్టు చెప్పుకునే కాడ చెప్పుకుంటే కాదన్నట్టు నువ్వు బయటకు వెళ్ళాలా ప్రణాళిక మన పట్ల అది దేవుని పట్ల మన పట్ల దేవుని ఉద్దేశం అంతే తప్ప మన గురించి మనం అతిశయించుకుంటూ గర్విస్తూ మన గురించి మనం డమ్మముగా చెప్పుకుంటే ఒక దినం నీకు ఎలాంటి ఎందుకంటే ఏది చేసినా అది రహస్యంగా ఉండమన్నాడు దేవుడు అది బహిరంగంగా చూపించుకునేది కాదన్నట్టు కాబట్టి మొత్తాయి సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో యేసు వారి సమాజ మందిరముల్లో బోధించచ్చు గురించిన సువార్త ప్రకటించచ్చు కాబట్టి ఆయన ప్రతి సమాజ మందిరంలోకి వెళ్ళి బోధించలోక రాజ్యముల గురించిన సువార్త ఆయన ప్రగటిచు అనేక మర్మములు అనేక విషయములు ఆయన తెలియజేసి ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలే అంతటా సంచరించండు ఈరోజు మనం హైదరాబాద్ లో ఉంటే హైదరాబాద్ ప్రాంతంలో పోగలుగుతున్నాం ఈరోజు మన మార్జిన్ దాటి మనం బయటికి పోలేకపోతున్నాం మన ఇంటి దాటి మనం బయటికి పోలేకపోతున్నాం మనం ఉన్న దగ్గర నుంచి ఎక్కడ దేవుళ్ళో బహుగా ఫలించినట్టు ఎక్కడ నువ్వు దేవుణ్ణి మైమపరిచినట్టు మనం చూస్తే ఫిలిపు అమరీపట్నంకి వెళ్ళి అక్కడ వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని ఆ ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళి మనం చూస్తే అపస్తుడైన పౌలు అనేక ప్రాంతాలు అనేక దేశాలు ఆయన సువార్త ప్రకటించి ఈరోజు మనం మన జీవిత మనం ఎంతవరకు ముందుకు పోతున్నాం కాబట్టి ఆయన సంచరించి సువార్త ప్రకటించండు పర్లక రాజ్యముల గురించి బోధించిండు ప్రతి వ్యాధి వారిని అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థ పరుస్తో ఈరోజు నీ భార్యను వదిలిపెట్టి పోలేకపోతున్నా నువ్వు సేవకు ఈరోజు నీ కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు సేవ చేయలేకపోతున్నావు ఒకరోజన్నా నీకున్న సమయాన్ని దేవుని కొరకు వాడలేకపోతున్నావు ఏం నమ్ముకున్న భక్తి మనది ఎక్కడుంది క్రీస్తు ప్రేమ క్రీస్తు మనస్సు నీలో ఎక్కడుంది స్వార్థ అయిపోయినారు మనుషులు ఏసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటారు ఏసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తారు ఎందుకు ప్రార్థిస్తారు ఈ లోకంలో బ్రతకడం కొరకే కానీ ఆయనలో ఎట్లా బ్రతకాలో అని అడిగేవాడు ఒక్కడు లేడు ఎందుకు అడుగుతున్నావు ఎందుకు కన్నీలు విడుస్తున్నాం ఎందుకు ఉపవాసం ఉంటున్నావు దేని కొరకు యేసు ప్రభు ఎందుకు ఉపవాసం ఉన్నాడు నశించిపోతున్నా ఆత్మల పట్ల ఆకలిగా ఉండడం నశించిపోతున్నా ఆత్మల పట్ల దప్పిక ఉండడం ఆయన ఈరోజు నువ్వు ఉపవాసం ఎందుకు నీ అవసరాల కోసం నీ కుటుంబంలో ఉన్న సమస్యల కోసం అంతే తప్ప దేవుని గురించి కాదు ప్రతి నీ జీవిత నువ్వు బ్రతికిన దినమంతా నీ గురించి ఆలోచించినవే కానీ నీ పట్ల దేవుడు ఒక పని కలిగి ఉన్నాడు నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది ఒక సంకల్పం ఉంది అది నీ ద్వారా జరిగిన అని దేవుడు అనుకుంటే ఏ రోజన్నా దాని పట్ల నువ్వు ప్రార్థించినావా మనకి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు ఏమి ఇచ్చినా సంతోషం ఉండదు ఆనందం ఉండదు నీ వల్ల ఒక ఆత్మ రక్షణలోకి వస్తే ఒక వ్యక్తి మేలు పొందితే ఆ వ్యక్తి కళ్ళల్లో కనిపించే ఆనందము నీకు కోట్లున్నా కూడా అంత సంతోషంగా ఇవ్వదు ఇది నిజంగా యేసుప్రభుని ప్రేమించి సేవ చేసే వాళ్ళు ఆ ఆనందాన్ని సంతోషాన్ని వాళ్ళు కాబట్టే రాళ్లతో కొట్టించుకున్నా బాధపడలేదు చరసలలో వేయబడిన వారు బాధపడలేదు ఎన్ని శ్రమలు కలిగినా కూడా వాళ్ళు బాధపడలా వారికి తెలుసు వారి ప్రయాసము ప్రభు నందు ఏ మాత్రం వ్యర్థం కాదా వారి చేసే పని దేవుడిని ఎంతో సంతోషపరుస్తుంది ఆయనని సంతోషపరచాలా ఆయనను మహిమపరచాల ఆయనకు ఇష్టమైన పని చేయాలని వాళ్ళు దేవుణ్ణిలో వెతుకిరు కానీ వారిలో వారు వెతుక్కోాల వెతుక్కుంటే కలిగి ఉన్న బట్టి వాళ్ళు దుఃఖపడేవారు కలిగి ఉన్న బట్టి వారు దుఃఖపడేవారు చూడండి మత్త వర్తం నాలుగో అధ్యాయము ఇరవై నాలుగో ఆయన కీర్తి సిరియా దేశం అంతటా ఎందుకంటే ఆయన ద్వారా మేలు పొందిన వాళ్ళు ఆయన నామాన్ని అట్లా మహిమపరిచినారు ఆయన గురించి అట్లా సాక్ష్యం వెళ్ళింది నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ దయ్యం వారిని చంద్ర రోగులను వారిని వారి ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచను ఈరోజు నీ ద్వారా ఎవరికి స్వస్థత కలుగుతుంది ఈరోజు నీ ద్వారా ఎవరికి మేలు కలుగుతుంది ఎవరన్నా నీ గురించి నిన్ను ప్రేరు పెట్టమంటే కూడా వెళ్ళలేకపోయే స్థితికి నువ్వు దిగజారిపోయింది ఈరోజు పోలేకపోతున్నారు ఎండను బట్టి పోలేకపోతున్నారు వాళ్ళ కలిగి ఉన్న పరిస్థితులను బట్టి పోలేకపోతున్నారు ఎందుకంటే నాకు ఒక సత్యం తెలిసింది ఏ వ్యక్తి అయినా ఆ వ్యక్తి నీ దగ్గరకు వచ్చిండంటే ఆ వ్యక్తి ఆ వ్యక్తికి దేవుడు ప్రేరేపించకపోతే ఆ వ్యక్తి నీ దగ్గరకు రాడు ఎందుకంటే నా తండ్రి ఆకర్షించుకుంటే కానీ ఎవరైనా నా ఎద్దకు వస్తారన్నాడు ఒక వ్యక్తి నేను ప్రేరు ఏదన్నా అడిగిండంటే ఆ వ్యక్తి దేవుని చేత ప్రేరేపించబడి ఎందుకంటే ఆ వ్యక్తి దేవుడు నీ దగ్గరే పంపించింది ఎందుకంటే నీ ద్వారా ఆ వ్యక్తి జీవితంలో కార్యం జరగాలని కొన్ని నేళ్ల పాట్ల పౌలు పేతులు పోలేదా చూడండి ఈరోజు అలాంటివి మనం పోలేకపోతే ఆ రోజు దేవుడు మహిమ పరిచేదా దానికి ఎవరు కారకుడు దేవుడా నువ్వా ఈరోజు యేసుప్రభుని ఎందుకు మనుషులను నమ్మలేకపోతున్నారు ఎందుకు యేసుప్రభుని మనుషులు విశ్వసించలేకపోతున్నారు ఎందుకు దేవుని ఎదుగుకు రాలేకపోతుంది దానికి కారకుడు దేవుడా ఆయన దాసులైన వారా ఆయన సేవకులైన వారు ఎవరు కారకుడు చూడండి యోహానుసువార్త ఆరో అధ్యాయము యోహానుసువార్త ఆరో అధ్యాయము ఇరవై ముప్పై తొమ్మిదో వచనము యోహానుసువార్త ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనంలో నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు ఎందుకు యహోవ ఉద్దేశము అతని చేత సఫలపరచబడునంటే ఎక్కడ కూడా తన ఇష్టాన్ని తన ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని ప్రయాసపడల ఎందుకు నన్ను పంపిన చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి ఈరోజు అందుకు పౌలేమంతుడు తమస్తమును ఆయన పెంటగొప్పగా భావించుకున్నాడు తను తన ప్రాణాన్ని ప్రేమిస్తే ఎక్కడ తన ప్రాణము తనకిష్టమవుతుందో అది ఎక్కడా బలహీనత అవుతుందని తన ప్రాణాన్ని కూడా వారు ప్రేమించాల మరణం వరకు కూడా వారు వారి ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు ఎవరు గొర్రెపల్లని వెంబడించేవారు ప్రార్థించినంత మాత్రం నన్ను వేసు ప్రభుని వెంబడించినట్టు సహవాసంలో ఉన్నంత మాత్రం నన్ను దేవుళ్ళు ఉన్నట్టు అంటే కాదు కదా వాళ్ళు ప్రాణమును కూడా ఇష్టపడలేదు ఇష్టపడితే ఆ ప్రాణము అదొక బలహీనత అయితే దేవుడి చిత్తం చేయలేం దేవుని పని మనం సంపూర్ణంగా నెరవేర్చలేం అది బలహీనతగా మారి నీ ప్రాణము నీకు ఇష్టమైంది కాబట్టి దేవుని పట్ల నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకోలేవన్నట్టు కాబట్టి ఏసు ప్రభు కూడా ఆయన తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నట్టు లేదు నేను రాలేదు నన్ను పంపిన చిత్తము నెరవేర్చటకే పరలోకము నుండి దిగి కాబట్టి మన మతాసు వార్త ఇరవై అధ్యాయం ముప్పై ఆరో వచనంలో అంతటా వారితో కూడా గెచ్చమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతులను జబదయ ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చిత్తాక్రాంతుడగుటకును మొదలుపెట్టను అప్పుడు ఏసు మరణముగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరము వెళ్లి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము ఆయనను నా ఇష్ట కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించండు ఎందుకు నా ఇష్టము కాదు నీ ఇష్టము నా పట్ల ఏమైందో అదే నెరవేర్చబడాలి ఈరోజు అలాంటి ప్రార్థన ఎవరన్నా చేస్తున్నారు ఒకవేళ నువ్వు చూసే వ్యక్తివైతే దేవుడు తెలుసు చేయని వ్యక్తి తెలుసు ఒక పని ఏదన్నా చేస్తేనే ఎక్కడ కూడా అది దేవుని చిత్తమా అది దేవునికి అనుకూలమా అయన సన్నిధిలో ఉండి దాన్ని తెలుసుకోం అన్ని మన సొంత తలంపులు సొంత ఆలోచనలు పెట్టి దేవునికి దూరంగా ఉండి దేవునికి వేరుగా ఉంటే ఈరోజు అందరూ మూడు బారిన జీవితాల లాగా చిగురింపు లేని వారిగా ఉన్నారు ఎందుకు అది ఆయనకి ఇష్టం కానిది నువ్వు చేస్తే అది ఎట్లా దేవునికి ఇష్టమవుతుంది చూడండి ఆ గత్యమైన తోటలో ఆయన ప్రార్థిస్తుంది ఈరోజు నీ ప్రార్థన ఎప్పుడన్నా అలా ఉందా ప్రతిదీ అడిగే ప్రతిదీ నా ఇష్టం కాదు ప్రాభ నీ ఇష్టమే నా పట్ల జరగాల నీ ఉద్దేశం చొప్పునే నేను నడవాల నీ యొక్క తలంపుల చేతనే నీ యొక్క ఆలోచన చేతనే నా జీవితంలో నేను ముందుకు నడవాల నేను పెట్టుకునే మార్గం కాదు నువ్వు చూపించిన త్రోవలో నువ్వు చూపించిన మార్గంలో ఎందుకు నేనే మార్గము అన్నాడు కాబట్టి అని ప్రార్థన చేసి ఆయనకి అప్పగించుకొని అలా ముందుకు పోయే వాళ్ళు ఎవరున్నారు చూడండి అంత మరణమగునంతగా ఆయన దుఃఖములో ఉన్నా కానీ అంతగా ఆయన బాధపడుతున్నా కానీ వేతన పడుతున్నా కానీ ఆయన అంటు నా తొలగిపోనిమ్ము ఆయనను నా ఇష్ట కాదు నీ చిత్త ప్రకారమే ఈరోజు ప్రతిదీ ఆయన చిత్త ఉంటేనే ప్రతిదీ ఆయన చిత్త ఉంటేనే ఈ లోకంలో నువ్వు మహిమ పరిచిన వాడి లేకపోతే అది కాదన్నట్టు చూడండి మార్కుశ వార్త అధ్యాయం ముప్పై ఐదో కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఈ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించచ్చు నాయనా తండ్రి మీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము ఆయన నా ఇష్ట కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని నువ్వు మతశువార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై వచనంలో మరలా రెండవ వారు నా తండ్రి నేను దీన్ని తాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవట సాధ్యము కాని నీ చిత్తమే సిద్ధించుగాక ఈరోజు నువ్వు సేవ చేసేటప్పుడు ఇట్లా ప్రార్థన చేసి సేవ చేస్తావా నువ్వు ప్రార్థన చేసే వాక్యం చెప్పేటప్పుడు ఇట్లా నువ్వు ప్రార్థన చేస్తావా కొన్నేళ్ల దగ్గరికి వెళ్ళి పేతులు తన ఇష్టం చొప్పున బోధిస్తే దేవుడు తనను పంపిన విధానం ఏమవుతుంది అక్కడ ఇది ఎవరికి తెలుస్తుంది చేసు ప్రభు అన్నాడు కదా నేను నా తండ్రి మేమిద్దరము ఏకమై ఉన్నాం ఈరోజు తండ్రి నీలో ఉండి నీ ఆలోచనలో ఉండి నీలో ఉండి ఆయన నిన్ను నడిపించాలా తనకిష్టమైన క్రియలు ఆయన చేసుకుంటున్నాడని చేసి ప్రభు చెప్పింది ఆ వాక్యం కూడా ఉంటుంది కాబట్టి ఆయన ప్రార్థన అంత మరణకరము అగునంతగా మరణము పొందినంతగా దుఃఖంలో మునిగిపోయినా కానీ అంతగా ఆయన బహు దుఃఖంలో ఉన్నా కానీ అది ఆయనకు భరించడము కష్టం కూడా నా తండ్రి నా ఇష్టము కాదు నీ ఇష్ట ప్రకారం అందుకు వచ్చిండి యేసుప్రభు పరలోకం నుండి ఈ లోకానికి పంపబడ్డాయి ఈరోజు నువ్వు దేవుని యొద్ధ నుండి ఇక్కడికి పంపబడి నువ్వు ఎందుకు వచ్చావు ఈరోజు నీ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు ఈరోజు ఎంతో మంది క్రైస్తవులు దేవుడికి ప్రార్థన చేస్తున్నారు ప్రతి ప్రార్థన చేసే దేవునికి ఇష్టాలు ఉన్నారు ఈరోజు ఎంతో మంది దేవుని వాక్యం బోధించే బోధించే ప్రతి పట్ల దేవుడు సంతోషిస్తున్నారు ఈరోజు ఎంతో మంది దేవుని సన్నిధిలో ఉండి ఆరాధించే ఉన్నారు ప్రార్థించే ఉన్నారు పాడేవారు ఉన్నారు ప్రకటించేవారు ఉన్నారు ఆయన గురించి చెప్పే చెప్పేవాళ్ళున్నారు వీరందరి పట్ల ఈరోజు దేవుడు సంతోషించగలుగుతున్నాడు ఎవరిని గురించి ఆయన సంతోషిస్తాడంటే ఏసు ప్రభులాగా నడుచుకున్న వారిని బట్టి ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు ఒక మాదిరిగా ఉండిపోయాడు ఈరోజు నీ మాదిరి రోల్ మోడల్ ఏసు ఏ మనిషి కాదు ఆయన స్థానంలో నువ్వు ఏ వ్యక్తి నిలబడ్డా నువ్వొక విగ్రహారాధికుడు అన్నట్టు ఈరోజు ఎవరిని ఎక్కువగా ప్రేమించినా దేవుడు నాకు పాత్రుడు కాదన్నప్పుడు ఈరోజు నువ్వు ఇన్స్పైర్ అవ్వాలన్నా ఆదర్శంగా తీసుకోవాలన్నా యేసుప్రభు తప్ప మనకి ఎవరు కనపడకూడదు అన్నట్టు ఎందుకంటే ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఆయనలో ఎక్కడ పాపం లేదు ఆయన సృష్టికర్త అంత గొప్ప దేవుడు అంత వైభవాన్ని వీడి అంత సాత్వికుడై దేన మనసు దరిద్రతలో ఉండి జీవించింది లోకంలో ఎవడు చేయలేడు అట్లా ఆయనలో ఉన్న కనికరం ఏ వ్యక్తిలో ఉండదు ఆయనలో ఉన్న మంచతనం ఏ వ్యక్తిలో ఉండదు ఆయనలో ఉన్న జాలి ఆయనలో ఉన్న కరుణ ఆయనలో ఉన్న వాత్సల్యత ప్రేమ ఆదరణ ఏ వ్యక్తిని ఆదర్శంగా తీసుకున్నా ఆయన ఎదుట సరి కూడా చూడలేడు మన కళ్ళ ముందున్న క్రీస్తును మన కళ్ళ ముందున్న యేసుప్రభుని విడిచిపెట్టి ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకులని ఆదర్శంగా తీసుకొని వారి యొక్క సిద్ధాంతాలు వారి యొక్క ఉద్దేశాలు వారి యొక్క విధానాలతో పోతున్నారే తప్ప వారి పట్ల మోసని వెంబడించారు కానీ యేసుప్రభు వచ్చి చెప్పినప్పుడు యేసుప్రభు మాట ఎవడన్నాడు ఈరోజు కూడా మనుషులు బుద్ధిహీనులాగా అట్లానే ఉన్నారు మా మోసే కన్నా నువ్వు గొప్పోడివ మా సేవకుడు కన్నా నువ్వు మోషే చెప్పిందని వేసు ప్రభు మార్చలేదా చూడండి దేవుని ఆత్మ నడిపింపు దేవుడి ఆత్మ విధానము దాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి వెంబడించాలి అరే గుడ్డిగా మనుషులను నమ్ముతూ గుడ్డిగా మనుషులను ప్రేమిస్తే నీకు తెలియకుండా నువ్వు ఒక విగ్రహారాధికుడు అయ్యి దృష్టికి ఒక నీచుడుగా అసహ్యుడిగా ఈరోజు దేవుని బిడ్డలు దేవుని సేవకులు కనబడుతున్నారు ఇది నీకు ఎంత మాత్రమో ఇది నువ్వు ఏదో ఈ రోజు ఉన్న వాళ్ళు చూడండి ఫిబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడో వచనంలో అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి బలులు అర్పణలు పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలు నువ్వు కోరలేదని అవి నీకు ఇష్టమైనవి కావనియూ పైన చెప్పిన తర్వాత ఫిబ్రియలకు రాసిన పత్రిక పదో అధ్యాయం తొమ్మిదో వచనంలో ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుతున్నాడు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నవి ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదట దానిని కొట్టివేయిచున్నాడు ఏసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము ఎందుకు ఏసుక్రీస్తు ప్రభు సినిమాలో బాధపడింది క్రమపడింది దూషించబడింది ద్వేషించబడింది హేళన చేయబడింది అపహసించబడింది అంటే ఆ యొక్క ఒక్కసారి అర్పించబడితే ఆ దేవుని యొక్క చిత్తమును బట్టి ఇప్పుడు మనం ఏమవుతున్నామంట పరిశుద్ధపరచబడుతున్నాం అంటే ఆయన ప్రార్థన తన తండ్రి పంపిన విధానంగానే ఉంది తన తండ్రి తన పట్ల కలిగిన ఉద్దేశం లాగానే ఉంది ఆయన సిలువలో పడిన ప్రయాసం ఈ లోకంలో జీవించినంత కాలం ఆయన అనేక గ్రామాలు అనేక మందిరాల్లో దేవుని గురించిన రాజ్యస్వార్త ప్రారంభించింది ఎంతో మంది పట్ల కనికరం చూపించింది పుష్టి రోగులని గుడ్డి వారిని మూగవారిని చెవిటి వారిని పక్షవాయు గల వారిని చూడండి ఎంతో మందికి దేవుడు అపవాది చరల్లో అపవాది బంధకముల నుండి వారందరికీ విడుదల కలిగించండి ఈరోజు నువ్వు ఇంట్లో ఉంటే ఎక్కడో ఎవడో దయ్యం పట్టు ఉండొచ్చేమో ఆ రోజు నువ్వు వెళ్ళే దేవుని ఉద్దేశం ఆ వ్యక్తి దగ్గర ఉండి నువ్వు పోకపోతే వాడు అలానే కీడు అనుభవిస్తే దాని కారకుడు ఎవడు ఈరోజు నువ్వు వెళ్ళి ఎక్కడో ఒక కుటుంబంలో వాక్యం చెప్పాలా ఆ వాక్యము వాళ్ళు విశ్వసించడం వల్ల వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం జరుగుతుంది నువ్వు పోకపోవడం వల్ల ఏమవుతుంది ఇలా అడుగడుగున నా వల్ల ఏమవుతుందా దేవుడు భయం ఉంటే నువ్వు సోమరిగా ఉండవన్నట్టు నువ్వు నిర్లక్ష్యంగా ఉండవన్నట్టు సమ్మర్థించుకోరు ఎంతకాలం నీ జీవితకాలం మనం సమర్థించుకుంటాం సమర్థించుకుంటే ఎవరికి నష్టం నిన్ను నువ్వు సమర్థించుకొని నిన్ను నువ్వు నచ్చజెప్పుకుంటే ఎవరికి నష్టం నష్టపోయే వ్యక్తివి నువ్వే ఇది నువ్వు తెలుసుకోవాలా ఈ సత్యం నువ్వు సమర్థించుకున్న నీ సమర్థించుకునే జీవితం వల్ల ఒక దినం నువ్వు నష్టపోతావన్నట్టు ఈరోజు నిన్ను నువ్వు తత్వం వల్ల ఒక దినం నువ్వు నష్టపోతావన్నట్టు చూడండి ఏసే గ్రంథము యాభై మూడో అధ్యాయం పదో వచనంలో అతన్ని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేశను అతడు తను తాను అపరారార్థ బలిగా చేయగా ఆయన సంతానము చూచను అతడు దీర్ఘాయుస్మంతుడగును యహోవా ఉద్దేశము అతని వలన ఎవరి ఉద్దేశము తన తండ్రి తన కుమార్ని లోకానికి పంపించి ఒక ప్రణాళిక ఒక ఉద్దేశము ఒక చిత్తము కలిగి ఉంటే అది సఫలమైంది ఆయన మరణం ద్వారా ఆయన జీవించిన జీవితము ఆయన ఈ లోకంలో ఉన్నంతవరకు ఈరోజు నీవు అలానే ఉండాలి కదా నీ పట్ల దేవుని ఉద్దేశం లేదా ఈరోజు దేవుడు నీ పట్ల ను చేసే వాటిని బట్టి దేవుడు ఇష్టపడ దేవుడు సంతోషించడా ఆయన సంతోషించాలా ఇష్టపడాలంటే ఇంట్లో కూర్చోవాల ఆయన ఎక్కడ కూడా రాత్రంతా కొండల దగ్గర కూర్చొని అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించిన పోయి పగలంతా పోయి అనేక గ్రామాలు అనేక ప్రదేశాలు అనేక స్థలాలకు వెళ్ళి సువార్త చెప్పిండు దయ్యాలు పట్టిన వారిని విడుదలిచ్చేండు రోగులను స్వస్థపరిచిండు మనం చూస్తే ఆపస్తుల కార్యంలో వాళ్ళు ప్రార్థనలో వారు చేయలేదా ఈ రోజు నువ్వు నేనేమన్నా కొత్తనా వింత అపోస్తులు ప్రవక్తులు ఏసుప్రభు పునాది మీద క్రీస్తు బండ్ల మీద కట్టబడితే వాళ్ళ విధానము వాళ్ళ క్రమం నీలో ఉంటది తప్ప నీ విధానం నీ క్రమం మారదు నువ్వు మారినవంటే నువ్వు అక్రమము చేయివాడు అన్నట్టు అప్పుడు యేసు నిన్ను ఎన్నడూ ఎరుగునట్టు ఎందుకు ఈ రోజు కూడా ఆయనకి ఇష్టమైన కార్యం నువ్వు చేయలేదు నీ ఇష్టం చొప్పున నువ్వు నడిచిన ఈ రోజు ఆయన చిత్తం చొప్పు నువ్వు చేయలేదు ఈ రోజు ఆయన ఉద్దేశించినట్టు నీ జీవితంలో నువ్వు నడవలేదు ఈ రోజు కూడా ఆయన నీ పట్ల కలిగిన ప్రణాళిక ప్రకారంగా ఆయనని నువ్వు నిన్ను పంపించింది ఎందుకు ఆయనని మహిమపరచడానికి కాబట్టి ఏవన సువార్త పదిహేడో అధ్యాయము నాలుగో వచనంలో చేయుటకు నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని ఇది సాక్ష్యం ఇచ్చింది యేసుప్రభు పౌలు గొడిక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది నా పరుగును నేను తుడముట్టించి నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాడు ఈరోజు నువ్వు చెప్పగలవా నీకు ఆ ధైర్యం ఉందా ధైర్యం లేనప్పుడు నువ్వు చేయలేదన్నట్టు చెప్పినవంటే నీళ్ళ ధైర్యం ఉంటే నువ్వు చెప్పినవంటే చూడండి మనకు దేవుడు పని ఇవ్వలేదా దేవుడు మన పట్ల ఉద్దేశం కలిగి లేడా దేవుడు మన పట్ల ఒక నువ్వు చేసే కార్యాన్ని బట్టి ఆయన ఇష్టపడాలా సంతోషించాలని దేవుడు లేడా ఈరోజు ఎవరున్నారు ఆ పనిని వెతికేవారు ఆ పనిలో ఉండి చేసేవారు ఎవరు చూడండి యేసుప్రభువు ఆ భూలోకంలో ఉన్నంత ఆయన తండ్రిని ఈ భూమి మీద మరిమపరిచింది అని ఈరోజు నువ్వు నేను ఏం చేయగలుగుతున్నావు చూడండి మతాయిసు వార్త ఏడో అధ్యాయం ఇరవై ఒకటో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోక మందున్న నా తండ్రి చెత్త ప్రకారము చేయువాడే ప్రవేశించను ఇది ఏసు ప్రభు అపధికుడు కాదు ఆయనలో మోసం లేదు ఆయన మాట మార్చుటకు నీలాగా నా నరుడు కాదు ఆకాశము భూమి అయినా తప్ప ఆయన మాట గతించిపోదు ఆయన స్పష్టంగా చెప్పిండు ఆయనని వెంబడించే వారికి ఆయనను ప్రేమించే వారికి ఆయన యుద్ధకు వచ్చేవారికి నన్ను పిలిచినంత మాత్రమే మీరు నా రాజ్యంలో రాలేదు కాబట్టి మతయసు వార్త ఏడో అధ్యాయము ఇరవై రెండో ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములు వెలగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అక్రమము చేయువారులారా నా యొద్ధ పోండని వారితో చెప్పాను ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెప్పిందంటే యోహాను సువార్త ఏడో అధ్యాయము పదిహేడో వచనంలో దానికి ముందు పదహారో వచ్చనం ముందు పద్నాలుగు నుంచి మనం చూస్తే సగము పండగ అయినప్పుడు ఏసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించి యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకునే ఇతనికి ఈ పాండిత్యం ఎట్లా వచ్చినని చెప్పుకొని చదువుకేం సంబంధం జ్ఞానము తెలివి వివేచన అన్ని సమస్తము ఆయనలో ఉండి ఆయనలో ఉన్న ఈ సృష్టి బయటకు వచ్చినప్పుడు చదువుకున్నా చదువుకోకపోయినా ఆయన వాడుకోదలుచుకుంటే ఎవరిని వాడుకోడు కాబట్టి ఆయన చదువుకోలేదు కాబట్టి ఈ చదువుకోనని ఈ నజరేడిని యేసుకి ఈ పాండిత్యము ఎట్లా వచ్చిందని చెప్పుకొన్రీ అప్పుడు ఏసు ప్రభు చెప్తుండడు తన గురించి సాక్ష్యం అందుకు యేసు నేను చేయు బోధ నాది కాదు నన్ను పంపినవా అనిదే చూడండి ఆయన చెప్పే బోధ కూడా ఎక్కడ అనంతట తాను బోధించలేదు ఎక్కడ కూడా ఆ ప్రకటించే బోధలో తన ఉద్దేశాన్ని రుద్దలేదు తన ఆలోచనలు రుద్దలేదు తన మనసులో ఏముందో రుద్దలేదు దేవుని యొక్క ఆలోచన ఏమై ఉంది తన తండ్రి మనసు ఏమైంది తన తండ్రి యొక్క విధానం ఏమైందో అదే తాను బోధించిండే తప్ప తన ఇష్టాలు పెట్ట తన తలంపులు పెట్టాల తన ఉద్దేశాలు పెట్టాల ఈరోజు అలా పెట్టి బోధించే వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు లేరా నిన్ను నిలబెట్టి బోధించమంది యేసు మనసు నువ్వు గ్రహించిన ఆయన మనసు నీ పట్ల మీ పట్ల ఏం కోరుకుంటుందో అది నువ్వు తెలియజేయాల మీ పట్ల దేవుని విధానం ఏముంది మీరిప్పుడు ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు మీ ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అది నువ్వు గ్రహించిపోయి బోధించాల అంటే తప్ప మన ఇష్టం చొప్పున మన ఆలోచన చొప్పున మనకు అనిపించినట్టు దేవుని వాక్యాన్ని బోధిస్తే దాని గురించి యేసుప్రభుకి ఏం చెప్తుందంటే ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని ఎడలా కాబట్టి నేను సువార్త ప్రకటించాలా నేను వెళ్ళి యేసుప్రభు గురించి బోధించాలా అని నిశ్చయించుకున్నవాడు అలా చేయాలనుకున్నవాడు ఆ బోధ దేవుని వలన కలిగినదా లేక నానంతటా నేను బోధించుతున్నానో వాడు తెలుసుకునను అంటే వారంతటా వారు బోధించే సేవకులు కూడా వాళ్ళంతటా వాళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారు దేవుని ద్వారా తెలియజేసే వాళ్ళు ఉన్నారు ఇది దేవుని ద్వారా తెలియజేయబడింది అనేది నీకు ఎట్లా తెలుస్తుంది అందుకు ప్రతి ఆత్మను నమ్మక ఆత్మ దేవుని సంబంధమైందా కాదా నువ్వు పరీక్షించాలి నువ్వు ఇది దేవుని సంబంధమైన ఆత్మ కాదంటే ముందు నీలో దేవుని ఆత్మ ఉండాలి నీలో పరిశుద్ధ ఉండాలి అప్పుడు ఆయన నేను సర్వసత్యంలోకి నడిపిస్తాను అంతే తప్ప చెప్పే ప్రతి బోధ ప్రతి వాక్యం వినాలని నమ్మాలంటే మోసపోతారు యేసుప్రభు చెప్పిన సూచనల్లో ఏం చెప్పిండు ఎవడున మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోమన్నాడు ఫస్ట్ చెప్పిన సూచన మోసపోతారు ఎందుకంటే నా జనులకు తెలివి లేదు కీర్తనలో నా జనులకు వారు గ్రహించనే గ్రహించరు వారు ఇటు అటు తిరిగి అంధకారంలో ఉండేవాళ్ళు తెలివి గ్రహించేవాడు ఈ ఆత్మ ఈ చెప్పే వాక్యము దేవుని సంబంధమైందా కాదా ఈ ఆత్మ దేవు అది తెలియజేసుకోవాలి కాబట్టి ఎందుకు వేసుప్రభు ఈ మాట చెప్తుందంటే ఎవడైనాను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకుని నేడలా ఆ బోధ దేవుని వలన కలిగినదా లేక నాయంతట నేను బోధించున్నాను వాడు తెలుసుకునను తనంతట తాను బోధించు స్వకీయ మహిమను వెతుకును అందుకు ఈ నామంలో ప్రవచించిన ఎందుకు అక్రమము చేయవారులారనంటే వీళ్ళు దేవుణ్ణి మహిమ పరిచిన వారు కాదు వీరు ఉప్పొంగేవారు వీరి గురించి వీరు డమ్మముగా మాట్లాడేవారు వీరి ఉద్దేశాలు తీసుకెళ్లేవారు దేవుని ఉద్దేశాలు కలిక అవసరం లేదు దేవుని మనసులో ఏముందో గ్రహించి చెప్పాల్సిన అవసరం వీళ్ళకి లేదు దేవుని సిద్ధాంతాలు దేవుని యొక్క నియమాలు దేవుని యొక్క ప్రణాళిక విలక అవసరం లేదు ఈరోజు అలా ఉంది క్రైస్తవం అంతగా నీచంగా చెడిపోయిన దేవుని సేవకులు ప్రవచించి వారు దేవుని మయమపరచాల దేవుణ్ణి గణపరచాలా ఈరోజు స్వకీయ మయమని వెతుక్కుంటున్నారు వారి గురించి వారు ఉప్పొంగుతున్నారు వారి గురించి వారు డమ్మంగా ఉన్నారు ఇది ఎంతవరకు క్రమం నువ్వు నేను ఉంది ఎందుకు యేసుప్రభు ఏం చేశాడు తన తండ్రి తనకిచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూలోకంలో తన తండ్రిని ఆయన మహిమపరచిండు అందుకు ఈయన ప్రియకుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నానని సాక్ష్యం ఇచ్చింది ఈరోజు స్వకీయ వెతికేవారు దేవుణ్ణి ఎట్లా మహిమ అందుకు మీ నామంలో ప్రవచించిన మీరు నన్ను మహిమపరచలా మిమ్మల్ని మహిమ ఇది ఎంత మోసము నీ గురించి ఎవరికి అవసరం నీ గురించి ఇతరులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు నీ గురించి ఇతరులు మెచ్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ప్రకటించే వాక్యంలో ఉన్న ఆ దేవుని గురించి మనసులు తెలుసుకోవాలా అందుకు మనం ప్రయాసపడాలి నువ్వు చెప్పే వాక్యముల వాళ్ళు నీ దేవుడు ఎలాంటి వాడో తెలుసుకోవాల ఆయన ఎలాంటి మహిమ గలవాడు ఎలాంటి వాడు ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఆయన యొక్క విధానాన్ని ఆయన యొక్క ప్రేమను ఆయన ఎలాంటి దేవుడై ఉన్నాడో తెలియజేయాలి అప్పుడు జనాలు తెలుసుకుంటారు ఈ రోజు దేవుణ్ణి మహిమపరచమంటే ప్రవచించే వాళ్ళు ఎవరిని మహిమపరచుకుంటున్నారు ఎవరిని గురించి వాళ్ళు గొప్ప చేసుకుంటున్నారు ఎవరి నామం గురించి వాళ్ళు గొప్ప చేసుకుంటున్నారు కాబట్టి అక్రమం చెయ్యి వారు అంటే వీళ్ళు స్వకీయమైన మహిమను వెతికిన వారు వీళ్ళు వీళ్ళకి దేవుని ఉద్దేశంతో పనిలేదు దేవుని ఇష్టంతో పనిలేదు దేవుని ఆలోచనతో పనిలేదు దేవుని యొక్క విధానాలతో పనిలేదు వాటిని తారుమారు చేసి స్వార్థపరులయ్యి దేవుణ్ణి వాడుకున్న మోసగాళ్ళు వీళ్ళు వంచకులు ఈరోజు అలాంటి వంచకులు మనలో ఉన్నామేమో అలా నేనున్నానేమో నువ్వు ఉన్నావేమో ఇది నువ్వు తెలుసుకోవాలి ఈరోజు దేవుని మహిమ పరచాల్సిన నేను నన్ను నేను మహిమ పరచుకుంటున్నానేమో నన్ను నేను గొప్పగా చేసుకుంటున్నానేమో నా గురించి పది మంది చెప్పుకోవాలని నేను ఆరాట పడుతున్నానేమో నా మనసు అట్లా ప్రేరేపించబడుతుందో అది నీకు మంచిది కాదు నువ్వు త్రోవ తప్పిపోతావు ఆ త్రోవ తప్పిన నిన్ను ఈ త్రోవలకి దేవుడు కూడా నడిపించలేదు ఈరోజు మనల్ని గురించి ఇతరులు చెప్పుకోవాలేమో మన గురించి ఇతరులు పొగడాలేమో లేదా నా గురించి పది మంది అనుకోవాలనేమో లేదా నన్ను చూసి ఇతరులు సంతోషపడాలేమో దీని కొరకు నువ్వు సేవ చేసేవాడివైతే నీ సేవా జీవితానికి అర్థం లేదు నీ జీవితానికి నీకు అర్థం లేదన్నట్టు తనంతట తాను బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తన పంపిన మహిమను వెతుకువాడు వేసుప్రభు నిన్ను పంపింది నువ్వు ఆయన మహిమను వెతకడానికి ఈ లోకంలో నువ్వు ఆయనని మహిమ అంతే తప్ప మనలో ఏ గొప్పతనం లేదు నువ్వు ఏ మాత్రము కూడా యోగిడు కాదు నిన్ను వాడు నీలో ఉండి తన యొక్క ఉద్దేశాన్ని తన యొక్క చిత్తాన్ని తన యొక్క తనను తాను మహిమ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుయే గొప్పవాడు తప్ప ఎవడు గొప్పవాడు కాదు అలా గొప్పవాడు అని ఉప్పొంగేవాడు గర్వించినట్టు అతిశయించినట్టు ఇది నీకు నాశనానికి కారణమవుతుంది గర్వం ముందు అహంకారం ఉంటుంది నాశనానికి ముందు గర్వం ఉంటుందంట పడిపోవటం ముందు గర్వం ఉంటుందంట కాబట్టి మనలో గర్వం ఉండద్దు మనలో ఎలాంటిది ఉప్పొంగు నీ ద్వారా ఏమైనా జరగని ఏమైనా జరగని నువ్వు చేయలేదు నీలో ఉన్న దేవుడు చేయించండి అంతే ఆయన మహిమ పరచబడాల వాళ్ళు వచ్చి పాదాల మీద పడితే పేపర్ ఏమంటాడు నా అంతటో నా కాళ్ళు పుట్టుకున్నాను అనుకోవాలా అయ్యాలరా నేను మీ వంటి అన్నాడు తగ్గించుకున్నాడు తన స్థానాన్ని దేవునికి ఇచ్చిండి ఈరోజు దేవుని స్థానం నువ్వు అపవాదిలాగా ఇది నీకు నాకు ఈ సృష్టిలో ఉండే యేసుప్రభు పట్ల ఉండే ఏ సేవకుడికి అది మంచిది కాదు ఎందుకంటే అది నాశనంలోకి నడిపిస్తుంది చూడండి యోహన శువార్త ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో తనంతటా తాను బోధించువాడు స్వకీ మహిమను వెతుకును గాని తను పంపిన మహిమను వెతుకువాడు సత్యవంతుడు కాబట్టి వీళ్ళు సత్య స్వరూపి ఆత్మను కలిగిన వారైతే మనుషులందరినీ సర్వసత్యంలోకి నడిపించిన వారైతే వీళ్ళు ప్రవచించిన ఆయన నామాన అన్ని చేసిన ఎందుకు మిమ్మల్ని నేను ఎరుగను అక్రమం చేసిన వారంటే వీళ్ళలో సత్యం లేదు అందుకు వేరొక యేసును వేరొక ఆత్మను వేరొక బోధను వెంబడించిన వారు ఈరోజు నువ్వు ఎవరిని వెంబడిస్తున్నావు నిజమైన యేసు క్రీస్తు ప్రభున ఆయనను వెంబడిస్తున్నాననుకుంటూ ఉన్న నీలో ఉన్న భ్రమపరుచు ఆత్మలను నీలో ఉన్న మోసపరుచు ఆత్మలను మోసం కాకపోతే ఏందరి మహిమకు గణతకు అరుహుడు యోగ్యుడు ఏసు ప్రభు చూడండి మనం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఒక వాక్యం మీరు చూపిస్తాను మ ప్రకటన గ్రంథంలోనే ఉంటుంది ఈ వాక్యము వీరిలాగా మనం ఉండాల అంతే తప్ప మనలో ఎలాంటి గొప్పతనంలో చూడండి ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము పదో వచనంలో ఆ ఇరవది నాలుగు పెద్దలు సింహాసన ముందు ఆశీనుడ వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు వానికి నమస్కారము చేయచు ప్రభువ మా నీవు సమస్తమును సృష్టించి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టించబడిను గనక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పెను వీరి వీళ్ళెవరు ఇరవై నాలుగు మంది పెద్దలు ఇరవై నాలుగు పెద్దలు వారే యేసు ప్రభు యొక్క సింహాసనం ఎదుట సాగిలపడి ఆయనను గణపరుస్తున్నారు ఈరోజు నువ్వు దేవుని ఎదుట దేవుణ్ణి ఉండి ఈరోజు నువ్వు ఎవరిని గణపరుస్తున్నావు చూడండి యేసు ప్రభు మాట చెప్పి క్లోజ్ చేస్తాను చూడండి యోహాన్ శువార్త ఎనిమిదో అధ్యాయము నలభై తొమ్మిది యేసు నేను దయ్యం పట్టిన వాడను కాను నా తండ్రిని గణపరచువాడను యసుప్రభు ఎవరిని గణపరుస్తున్నాడు తన తండ్రిని యసుప్రభు ఎవరిని మహిమపరుస్తున్నాడు తన తండ్రిని కాబట్టి ఈరోజు నువ్వు ఎవరిని గణపరుస్తున్నాడు అందుకు యేసుప్రభు అన్నాడు మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడింది అది నా దృష్టికి అసహ్యం మనిషి ఎంతటి వాడు నరుడు ఏ జీవము ఏ కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరయ్యే వంటి కొంత ఎండొస్తే గడ్డిలాగా ఉండి రాలిపోయేవాడు ఈరోజు అలాంటి వారి వారు దేవుని ఆత్మచేత నడిపించిన వారి ద్వారా దేవుడు ఏమి చేసినా కానీ మనం సాగిల పడాల్సింది మ్రొక్కాల్సింది నోటితో గణపరచాల్సింది యేసు ప్రభునే తప్ప చెప్పేవారిని కాదు చెప్పేవాడి ద్వారా ఏదైనా జరగండి కానీ చెప్పేవాడు చేయాల తనలో ఉండి దేవుడు చేస్తున్నాడు కాబట్టి వ్యూహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం యాభై వచనంలో నేను నా మహిమను వెతుకటలేదు యేసు ప్రభు ఆయన మహిమను వెతుక్కోవట్లేదు యోహాను స్వార్థ ఎనిమిదో అధ్యాయం యాభై వచనంలో అందుకు యేసు నన్ను నేను మహిమ పరచుకొని నీడలా నా మహిమ వట్టిది ఈరోజు స్వకీమయమని వెతుక్కునే వారిది వట్టిదే ఏమి లేదు కానీ ఆయన నామంలో ప్రవచించడం అన్ని చేశాము అన్న ధీమాతో ఉంటారు కానీ మేము ఏసు ప్రభుని గణపరిచినామా మనుషులు ఏసు ప్రభువుని గనపరుస్తున్నారా మా పేర్లు గనపరుస్తున్నారా మమ్మల్ని గనపరుస్తున్నారా యేసు ప్రభుని వెంబడిస్తున్నారా మమ్మల్ని వెంబడిస్తున్నారా మనం నడిపించాల్సిన మార్గము ఎవరినైనా ఏసు ప్రభు మార్గంలో నడిపియాల వారిని ఏసు ప్రభులో అంటు వారి హృదయము కానీ వారి మనసు కానీ వారి దృష్టి కానీ ఎల్లప్పుడూ ఏసుప్రభుపైపు ఉండేలాగా మనం తిప్పితేనే నువ్వు దేవుడిని మహిమపరిచినట్టు అలా జరగలేదంటే నీవు నీ స్వకీయ మహిమను వెతుక్కున్నవాడు నీ మహిమ వట్టిదే ఏమీ లేదు ఎందుకంటే నా అంతటా ఏసు నేను నన్ను నేను మహిమపరచుకుని నీడలా నా మహిమ వట్టిదే మా దేవుడని మీరు ఎవరిని గురించి చెప్పుదురో ఆ తండ్రియే నన్ను మహిమపరుచుతున్నాడు కాబట్టి దేవుడు ఆయనని మహిమపరచాలి యోహన సువార్త ఐదో అధ్యాయము ముప్పై రెండో దానికి ముందు ముప్పై ఒకటో వచనంలో నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకునే నా సాక్ష్యము సత్యము కాదు కాబట్టి మన గురించి మనం సాక్ష్యం చెప్పుకుంటే ఆ సాక్ష్యము సత్యము కాదు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు ఆయన నన్ను గురించి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదము ఈరోజు ఎవరి మెచ్చుకున్నా ఎవరు నువ్వు గొప్పడి అన్నా అది ఇదన్నా ఏమీ లేదన్నట్టు వాటిని చూసి మనం ఉట్టు పొంగినామంటే నువ్వు ఇక నీకు అవకాశం లేదు మరలా లేచి నిలబడ్డానికి అందుకు సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండకపోతే మనము పడిపోతాం అన్నట్టు స్వకీయ మహిమను వెతుకుంటాం దేవుణ్ణి మహిమను వెతకమని దేవుణ్ణి గణపరచం దేవుని దృష్టికి మంచి దాసులుగా ఉండాలని మనం ప్రయాసపడ మనుషులను ఇది ఎంత మాత్రము ఒక దేవుని సేవకుడిగా ఉన్న మనకి తగినది కాదు సాధ్యమైనంత వరకు ఇలాంటివి నీళ్ళ ఉంటే విడిచిపెట్టమని దేవుడు చెప్తున్నాడు యోగానుసు వార్త ఐదో అధ్యాయం ముప్పై వచనంలో నేను మనుషుల వలన సాక్ష్యము అందుకు అయ్యా నీకన్నా గొప్పవాడు లేడయ్యా అంటే నువ్వు ఉప్పొంగడానికి ఏముంది అక్కడ నీలాగా ఇంత కష్టపడి సేవ చేయట్లేదంటే దానికి ఉప్పొంగాల్సిందేముంది అలా కష్టమైన దాన్ని కూడా నీలో ఉండి సమస్తము చేస్తున్న దేవుడు గొప్పవాడు నాలో ఏముంది నన్ను నడిపించేవాడిలోనే అంతవం ఆయన నడిపించకపోతే నేను ఒక అడుగు కూడా ముందుకేయగలను కాబట్టి ఎందుకు సేవకులు పడిపోతారంటే ఇదే కారణం మంచి మంచి సేవకులు పడిపోతున్నారు దేవుళ్ళ బాగా ఆత్మలో ఎదిగిన సేవకులు కూడా పడిపోతున్నారు ఇది చాలా అక్రమం ఇది నీ స్వకీయమైమను వెతుక్కోవద్దు నిన్ను ను గణపరచుకోవద్దు నిన్ను పంపిన వాణిని గణపరచడం మనం చేయాల చూడండి యోహాను వార్త ఐదో అధ్యాయము ముప్పై ఆరో ఇదే లాస్ట్ వాక్యము అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయిచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపిన్నాడని నన్ను గురించి సాక్ష్యమిచ్చుచున్నది ఈ వాక్యం కాదు చూడండి యోహన్స్ వార్తాయి పద్నాలుగో అధ్యాయము పదో వచనంలో తండ్రి నాయందును నేను నా చూడండి తండ్రి నాయందును నేను నా తండ్రి ఎందు ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పుటలేదు తండ్రి నా ఎందు నివసించు తన క్రియలు చేయిచున్నాడు అందుకు ఎక్కడ కూడా వేసు ప్రభు తన తాను మైమపరచుకోలేదు మీ సమయాన్ని నేను దెబ్బతీసినందుకు బాధపడదు కానీ దేవుడు నాకు బయలుపరిచింది నేను చెప్పాలా ఎందుకంటే ఇది పరిచర్య మనుషులను సంతోషపెట్టడానికి కాదు వినేవాళ్ళు విన్నా గ్రహించుకోకపోయినా వాళ్ళు గ్రహించుకోకపోయినా ఒకనొక దినము నేను నీకు చెప్పినా ఆ దినమును సమయాన్ని చూసినావు కానీ నా మనసు గ్రహించలేదు నేను ఆ ఉద్దేశాన్ని నీకు తెలియజేస్తే గ్రహించలేదు మీరందరూ ఆ మాట వింటారు ఈరోజు అలా వినేవాళ్ళు ఎవరైనా కానీ ఎందుకంటే ఇది ఏసు ప్రభు నన్ను సిద్ధపరిచి బయలుపరిచిన వాక్యమే ఆయన సన్నిధిలో ఉండి నేను చెప్తున్నా దానికి నన్ను నిలబెట్టి వాక్యం చెప్పిస్తున్న సత్య స్వరూపి అయిన యేసు క్రీస్తు ప్రభువే ఈ రోజు ఈ వాక్యము నీకు వినడానికి నీకు చెప్పేవాడు గనుడు కాదు కాబట్టి నువ్వు వినలేకపోవచ్చు నీకున్న దురద చెవులను బట్టి కానీ ఒకనొక దినము నువ్వు ఎంతగానో దుఃఖపడతావు ఎందుకంటే నువ్వు ఈ రోజు యేసుప్రభుని దాటేస్తున్నావు కాబట్టి ఈరోజు యేసుప్రభుని నువ్వు దాటేస్తే ఒక దినం దేవుణ్ణి దాడతాడు ఎందుకంటే మన జీవితంలో మనం ఎంతో సమయాన్ని పోగొట్టుకుంటున్నాం వ్యర్థమైన వాటిని పట్ల ఎందుకంటే ఆయన ప్రేరేపణతో ఆయన నడిపింపుతో నేను నిలబడి చెప్తున్నానే తప్ప నేను ఎక్కువ సమయం తీసుకొని ఏదో చెప్పాలని కాదు చూడండి తండ్రి నా నేను నా తండ్రి ఎందు ఉన్నామని నువ్వు నమ్మట ఎందుకంటే నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేను చెప్పుటలేదు తండ్రి నా ఎందు నివసించుచు తన క్రియలు చేయించున్నాడు అందుకు సమస్తమును కలగజేసింది సమస్తమును నువ్వు సృష్టించను కాబట్టి సమస్తము నీ కలిగింది కాబట్టి నీవే మహిమకు ఘనతకు అరుగుడవని ఆ ఇరవై పెద్దలు చెప్పినాయి యేసుప్రభు కూడా తనను మహిమపరిచిన తన తండ్రిని గురించి సాక్ష్యం ఇచ్చి ఈ భూలోకంలో ఆయనను మహిమపరిచింది కాబట్టి మన ద్వారా దేవుడు అనేకమైన క్రియలు చేసిన మనం ఉప్పంగూడదు ఇక్కడ కూడా మనము వాటికి ఉప్పొినమంటే మనం అతిశయిస్తాం అప్పుడు మనం దేవుని మార్గంలో నడవలేదు కాబట్టి పరిశుద్ధుడు అయిన తండ్రి నీకు వందనాలు కృపా కనికినం గల నీకు స్తోత్రములు వందనాలు ఇంతవరకు దేవ నీ వాక్యంతో మాతో కాబట్టి ఈ స్వరం ఎంతమంది విన్నారో ఎంతమంది సమయాలను చూస్తూ ఉన్నారో నాకు తెలియదు ప్రభ కానీ ఈ దినం నువ్వు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా ఈ ఆరాధనలో నేను సంపూర్ణంగా నెరవేర్చి నా వంతులో నిన్ను మహిమపరిచినాను అందుకు సాక్షి నువ్వే ప్రభ వినినవారు గ్రహించిన వారు ఎవరో నీకు తెలుసు వినకుండా నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు ఎవరో నీకు తెలుసు కాబట్టి ప్రభా తండ్రి ఈ యొక్క వాక్య ప్రకారంగా మేము ఉన్నామా లేదా అలా మా జీవితం ఉందా లేదా ఈ రోజు తెలుసుకోకపోతే ఎప్పటికీ మేము తెలుసుకోలేం ఒక దినము మత్తులమై ఉంటే ఐక్య విచారాల వల్ల ఉంటే ఒక్కసారి ఊరొచ్చి మనుషులు తెలుసుకుంటారు ప్రభు అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెతికినా మీరు ప్రత్యక్షం మీరు దొరకరు ప్రభా కాబట్టి మీరు దొరుకు సమయనా ప్రభా మీ సన్నిధిలో ఉండి మేము తెలుసుకొని మా జీవితాలు మార్చుకొని ఇకనైనా ప్రభా మీకు సిద్ధపడే రీతిగా నైనా మేము మున్నిటకు మీరు సహాయం దయచేది చెప్పే వాళ్ళు ఎవరైనా కానీ అందులో ఉన్న నీ వాక్యము మీ యొక్క ఉద్దేశాన్ని నీ యొక్క సత్యాన్ని మేము గ్రహించి తెలుసుకునే వారికి కానీ మనసులను మమ్మల్ని ఆ రీతిగా దృఢపరచని అలా ప్రతి ఒక్కరిని మీరు దృఢపరచమని ఈ వాక్య దేవా తండ్రి నేనేమైనా మీకు అంగీకారంగా లేకపోతే నన్ను క్షమించమని వింటున్న ప్రతి ఒక్కరిని దేవ మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరిని ఈ వాక్యాన్ని ఫలింపు దయచేమని ఏసుక్రైస్తు నామంలో తండ్రి నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రిని మీ అందరికీ వందనాన్ని ప్రైజ్ రాజిస్తాం మన ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ సిస్టర్ కుటుంబీకులందరికీ నిత్యం విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఆరాధన పాల్గొంటున్న వాళ్ళందరి కుటుంబాలందరికీ సదాకాలం తోడేను గాక ఆ మెయిన్ ప్రెజరాన్ సిస్టర్ అందరికి